ీ గురుగ్రో నమరి ఓ గణానా భవామే కవి కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను మనోతు నిశీల శ్రీమహాగ్రాధిపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పరిగ్రత వందే గురు పరంపరా ఈరోజు భగవద్గీత క్లాసు కొనసాగించే ముందు గురుమహిమ అనే టాపిక్ గురించి పది నిమిషాలు నేను నాలుగు మాటలు ప్రస్తావిస్తాను స్వామీజీ అలా ఆదేశించారు గురుమహిమ గురించి చెప్పి తర్వాత గీతా క్లాస్ చెప్తాను గురువు అంటే జ్ఞానము శిష్యుడు పొందేది జ్ఞానము గురువు చేసేది బోధ ఆ సంబంధము ఉన్నప్పుడే గురు శబ్దము సందర్భంగా ఉంటుంది గురువు చేసి బోధ లేదు ఒకడు చేసి బోధ లేదు రెండో వాడు తెలుసుకునే జ్ఞానము లేదు అన్నప్పుడు గురు శబ్దమునకు ఏ సందర్భము లేదు గురు శబ్దము అలాగా దాని సందర్భాన్ని బట్టి గురుశబ్ద ప్రయోగం ఉంటుంది అదేమి అప్సల్యూట్ గా అలాగ ఒక ఆయన గురువు అనే ఉండదు శిష్యుడు అనేవాడు జ్ఞానాన్ని ఎవరి నుండి పొందుతారో వారు గురువు అనబడతారు ఇలా చెప్పాల్సి వస్తోంది మామూలుగా అయితే చెప్పక్కర్లేదు అది అండ్రస్తున్నట్టుగా డాక్టర్ అంటే ఎవరండీ డాక్టర్ అంటే రోగికి వ్యాధి నిదానం చేసి మందు ఇచ్చేవాడు అని కదా సపోజ్ వీడికి పోగానికి ఆయన మందు ఇచ్చేది లేదు ఆయన చేసే వైద్యము లేదు ఆయన డాక్టర్ అంటారా అంత కదా గురు శబ్దం కూడా అటువంటిదే కానీ దురదృష్టవశాత్తు సమాజంలో ఈ గురు శబ్దాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగించడాన్ని బట్టి దీన్ని ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఆ మహిమలు చూపువాడు లేళ్లను చేయువాడు అవతార పురుషుడు అవుతాడేమో గాని గురువు మాత్రం కాడు శ్రీకృష్ణుడు గురువు ఎందుకైనాడు శ్రీకృష్ణుడు జగద్గురువు ఎందుకైనాడు మహిమకు పూతనా సంహారము కంసు సంహరించటము ఇలాగే రాక్షసులను సంహరించటం అంతేత గురువయ్యాడా అద్దే ఆ కారణంగా గురువు కాలేదే ఆ కారణంగా అవతార పురుషుడు తప్ప గురువు కానక్కర్లా ఇప్పుడు రాముడు రావణాది రాక్షసులను సంహరించి జగత్తును కాపాడిన అవతార పురుషుడే తప్ప గురువు కాదు శ్రీకృష్ణుడు గురువు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు కాబట్టి మహిమలను చూపుటం వలన లీలలను నెరపుట వలన ఒకడు అవతార పురుషుడు అవ్వచ్చేమో గాని గురువు మాత్రం కాడు గురువు జ్ఞానము బోధ దీని ప్రస్తావము ఈ గురి శబ్ద ప్రస్తావము ముందుకోపనిషత్తులో ఒక మంత్రంలో మనకు కనబడుతుంది ఆ మంత్రాన్ని నేను కొద్దిగా వివరిస్తాను మీకు ఆ పరీక్ష్యోకాన్ని కర్మచిత బ్రాహ్మణ నిర్వేదయా అని మొదటి సగం మంత్రంలో మొదటి సగం ఇప్పుడు కూడా ఒకడు ఎప్పుడు శిష్యుడవుతాడో తెలుసునండి పరీక్ష పరీక్ష చేసినప్పుడు మాత్రమే శిష్యుడవుతాడు పరీక్ష అంటే ఈక్ష అంటే చూచుత పరీక్ష అంటే దాన్ని సమగ్రంగా చూచుతా దాన్ని ప్రాసంకాన్స్ పరి అంటే ప్రాసంకాన్స్ దాన్ని సమగ్రముగా పరిశీలించుతా చూచుత తర్వాత లోతుగా చూచుతారు దానిని పరీక్ష అంటారు పరీక్ష రాశారనే పదం అలాగే వచ్చింది పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఒక ప్రశ్నను ఇస్తారు ఆ ప్రశ్నను వీడు సమగ్రంగా శోధన చేసి సమాధాన ఉత్తరాన్ని ఇవ్వాల్సి ఉంటుంది దానికి పరీక్ష ఆ విధంగా ఐదు ప్రశ్నలు ఇస్తే ఆ ఐదు అంశములను సమగ్రంగా వీడు చూస్తే పరిశీలిస్తే అదే పరీక్షకు బాగా రాసినట్టు అర్థం సో పరీక్ష అనగానే పని సమగ్రముగా పరిశీలించుత లోతుగా తరచి చూచుత ఎవడైతే లోతుగా దేనినైనా ఏ టాపిక్ లోతుగా తరచి చూస్తాడో వాడు మాత్రమే శిష్యుడవుతాడు కాబట్టి కూడితే ఒక గతానుగతికంగా అంటే ఒకళ్ళ వెనకాలేమో ఒకడన్నట్టుగా పోతా ఏదో నలుగురిని అనుకరిస్తావు వాళ్ళు చేశారు కాబట్టి వీడు చేస్తావు అలా ఉంటే వాడు శిష్యుడవడం అది పరీక్ష అనిపించకూడదు అలాగ కీలో పడిపోతుంటే ప్రవాహ రూపంగా పడిపోతుంటే దాన్ని పరీక్షను ఎలా అంటారు మీరు అలా ప్రవాహ రూపంగా పడిపోకుండా నిలబడి జాగ్రత్తగా లోతుగా పరిశీలించడం ప్రారంభిస్తే దాని పరీక్ష ఇప్పుడు మనం అటువంటి పరీక్షని ఒకదాన్ని చేద్దాం ఏమిటా పరీక్ష అంటే లోకాన్ కర్మచితాన్ మనం పరీక్ష చేయాలి మనము ప్రయత్నం చేసి కర్మ అంటే ప్రయత్నం ఎప్పటి అంటారు ప్రయత్నం చేసి సంపాదించినటువంటి ఫలమునకు లోకము అని పేరు ఇప్పుడు లోకశబ్దానికి ఫలము అని అర్థం లోక్యతే భుజ్యతే ఇది లోక నిజానికి భూలోకం కూడా దీని భూలోకశబ్దం అనే ఆ లోకానికి పదవి ఎందుకు వచ్చిందంటే సకల ప్రాణుల చేత భుజించబడుతూ ఉంటుంది సకల ప్రాణులు భూమిని భుజిస్తారు అంటే భోగిస్తారు ఎలాగా భూమి మీద పంటలు పండించుకుని ఎంజాయ్ చేస్తారు ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటారు ఎవేవో చేస్తూ ఉంటారు భూమి మీద భూమియే మన కూడా భోగ్యము ఆ కారణంగా భూమికి భూలోకము పేరు వచ్చింది చాలా మంది లోకీ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే సకల ప్రాణులు నివసించే ఒక చోటి అనే అర్థంలో స్వీకరిస్తారు కానీ పరీక్ష కనుక చేసినట్లయితే లోక శబ్దానికి పుణ్యం చెప్పి అర్థం స్వర్గలోకము అక్కడ లోక శబ్దం అనే పేరెందుకు వచ్చింది విజ్ఞయాగాది క్రతములను చేసిన పుణ్య జీవుడు అక్కడకు చేరి అక్కడ ఉంటో అనేకములైన భోగములను అనుభవిస్తారు అంచేతనే దానికి స్వర్గ లోకము పేరు వచ్చింది కాబట్టి కర్మచ్యుతాన్ లోకాన్ పరీక్ష మనం ఏం చేయాలంటే మనం కుప్పిన దాది ఈనాటి వరకు ఎన్నెన్నో లక్ష్యములను ముందుగా పెట్టుకుని మన ముందు మన భావనలో పెట్టుకుని ఆ లక్ష్యములను అధిగమించుట కొరకై అంటే చేరుట కొరకై ఎన్నెన్నో ప్రయత్నాలను మనం చేసి ఉన్నాము చిన్న పెద్ద ఎన్నెన్నో ప్రయత్నాలను చేసి ఉన్నాము ఒకడు ప్రైమరీ స్కూల్లో చేరి కష్టపడుతూ ఉంటాడు పిల్లవాడు అంటే వాడంతటా వాడు కష్టపడకపోయినా తల్లిదండ్రులు వాడిని కష్టపడేట్లాగా పుష్ కష్టపడతాడు ఎందుకు కష్టం ఎందుకు పడుతున్నట్టు లోకము కొరకు లోకము హై స్కూల్ అనే లోకం అలాగే మరి బాల్యం అలాగే చదువు పైకి రావాలి కదా పిల్లలు కష్టపడుతూ ఉంటారు హై స్కూల్ పిల్లలు ఎప్పుడైనా చూసారా వాళ్ళు మోసే బరువులు మన హమాలయ చూసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళం రైల్వే స్టేషన్లో లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీల దగ్గర హమాలీలు వెనకాల మొదల మీద ఎలా వెళ్తూ ఉంటారే ఆ విధంగా పిల్లలు కూడా మంచి పెద్ద మంచి గట్టి బ్యాగ్స్ లో ఈ పుస్తకాలను బాగా డంప్ చేసి అదంతా మోసం ఉంటారు ఎంత కష్టపడతారు హోంవర్క్ ఇంటికి వచ్చి ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా ట్యూషన్కి పరిగెత్తుతూ ఉంటారు అంటే తల్లిదండ్రులు ఆ విధంగా వాటిని కృషి చేస్తారు హై స్కూల్లో అంత ప్రయత్నాన్ని చేస్తారు అంత సాధన చేస్తారు సాధన అంటున్నా అప్పుడే ఒక పదం ఒకటి ఎంటర్ చూసి చేస్తారు సాధ్యం ఏమిటి అంటే హై స్కూల్ నుంచి కాలేజ్ సాధ్యము జూనియర్ కాలేజ్ సాధ్యము అలాగే ఉండ పిల్లలు అలాగే ఉండలా ఉండకూడదు అల్లరిచల్లగా జరగకపోవడం జూనియర్ కాలేజీలో మళ్ళీ కష్టపడి పనిచేస్తారు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇచ్చిస్తారా మీకు వాళ్ళు ఎప్పుడు కనపడతారో తెలిసిన తెల్లవారు భావన నాలుగు గంటలకి ఆర్టీసీ వాళ్ళు బస్సు ఉండడం చేస్తారు దాంట్లో కనపడతారు మీరు ఎప్పుడు కనపడరు మీరు ఎప్పుడైనా ఆ టైములో లేచి బస్సు ఎక్కితే ఆ బస్సు కిణకినకి లాటం ఉంటుంది ఖాళీగా ఉంటుంది అనుకుంటారేమో మీరు మీరు ఎక్కడానికి చూడ ఉండదు ఎందుకంటే దాంట్లో ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు వాళ్ళు ట్యూషన్స్ ఇంకపోతూ ఉంటారు ఎప్పుడైనా అటువంటి దృశ్యాన్ని మీరు అప్పుడు తెల్లవారు భావన గంటలకి మొదలుపెట్టి వాడు చదువు రాత్రి ఫలించగాక చదువుతారు మధ్యలో కాలేజీకి వెళ్తా ఎంతో సాధన చేస్తా ఎందుకు వాళ్ళ సాధ్యం ఏమిటంటే ఇంజనీరింగ్ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సో ఈ రకంగా ఈ కథ ఇలా పోతూ ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో మంచిగా కష్టపడి చదువుతాడు యూనివర్సిటీలో కష్టపడి చదువుతాడు దేనికోసం డిగ్రీ డిగ్రీకి లోకము అంటే ఎందుకంటే కర్మ చితాన్ లోక కర్మ ద్వారా సంపాదించుకున్నటువంటి భోగ్యము డిగ్రీ భోగ్యము అంటే నోట్లో పెట్టుకుని నదులు తింటామని కాదు దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా ఇస్ డి భోగ్యం కొండయితే నదులు తింటాం సినిమా అయితే చూసి ఆనందిస్తాం డిగ్రీ అయితే అభిమాన ఈ డిగ్రీ నాది అనే అభిమాన పూర్వకంగా మనం సంతోషిస్తాం ఆనందిస్తాం డిగ్రీ ఎందుకండి డిగ్రీ సాధనము ఏమిటి ఉద్యోగము అనే సాధ్యానికి డిగ్రీ సాధనము ఉద్యోగం దేనికి వివాహము అనే సాధ్యానికి డిగ్రీ సాధనము ఈ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో తెలిసినా కొంతవరకు చాలా అందంగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం విచారంగా ఉంటుంది ప్రారంభంలో అర్థంగా ఉంటుంది సో వివాహము దేనికి సంతానము ఇంతవరకు బాగుంటుంది సంతానము దేనికి ఇత్యాది సంతానము అనేది దేనికి అంటే ఇహలోకంలో మనము కూడబెట్టిన సంపదను వాళ్ళు పరిరక్షించటం కోసం మనం సంతానాన్ని కలుతాము అంతేకాకుండా మనకి పుణ్యలోక ప్రాప్తి కొరకు వాళ్ళు శ్రాద్ధాది కర్మలను చేస్తారనే ఆశతో మనం సంతానాన్ని కంటాం చూడండి సంతానము కూడా లోకమే కర్మచితాన్ లోకా తర్వాత యజ్ఞయాగాది చేస్తా దేనికోసము స్వర్గాది లోకములను పొందుతాదు సో ఈ డిస్క్రిప్షన్ యొక్క తాత్పర్యం మనము జీవితమంతా కూడా సాధ్య సాధన లక్షణముగా మనం నిర్మించుకుని ఉంటాము సాధ్యములు సాధనములు ఒక సాధ్యమును కోరి సాధనమును అనుష్ఠించుతారు ఆ సాధ్యము లభిస్తుంది ఏడాది లభించాక మనకు సంగట అర్థం అవుతుంది ఏమని అది మనల్ని పరిపూర్ణలను చేసేది కాదు ఇంకో సాధ్యాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది అది ఆ సాధ్యాన్ని పొందిన అప్పుడు మళ్ళీ మనకి జ్ఞానం మనకి అనుభవం కలుగుతుంది ఏమని మనము పొందదగిన సాధ్యము యథార్థంగా ఇది కాదు ఇంకొకటి కాదు వీటికి వివాహం చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఏమని సాధ్యము వివాహము కాదు సంతానము సంతానం పొందిన తెలుస్తుంది ఏమని సాధ్యము సంతానం కాదు మరొకటి అది అది చేతికి చిక్కే వరకు అది సాధ్యము అది చేతికి చిక్కాక సాధ్యము అది కాదు ఇంకొకటి దీన్ని యాంటై క్లైమాక్స్ అంటారు అర్థమైందండి క్లైమాక్స్ యాంటై క్లైమాక్స్ ఇప్పుడు దీంట్లో చెప్పిన ఏంటంటే మనిషి ఎప్పుడైనా ఇది నేను పొందదగిన అంతిమ సాధ్యము ఇంకా ఆ సాధ్యాన్ని పొందిన తర్వాత మళ్లీ సాధనానుష్ఠానం మొదటి ఇంకొక దానిని పొందే పొందే ప్రయత్నము చూస్తా ఇంకా ఉండదు అప్పుడు కృతార్థుడు అంట కృతార్థ అంట అలాగే కృతకృత్య అనుకో అంటారు అప్పుడు కృతకృత్యుడు అవుతారు ఇప్పుడు వీడు వివాహము సాధ్యము అనుకున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత వారికి అనుభవం కలిగింది ఏమిటి ఇది కాదు మన గోలు ఇంకొకటి ఉంది అని అంటే ఆ రకంగా అది అంతిమ సాధ్యం కాలేదు సంతానం కూడా అంతిమ సాధ్యం కాలేదు ధనాన్ని బాగా సంపాదించటము పెద్ద మూట కట్టడము సాధ్యము దానికోసం మనిషి ఎంతో పరిశ్రమ చేస్తాడు డబ్బును బాగా మూట కడతాడు మూట కట్టిన తర్వాత వాడికి తెలుస్తుంది ఏమని ఇది అంతిమ సాధ్యము కాదు బాగా డబ్బు మూట కట్టిన వాడికి సాధ్యము ధనము సాధ్యము కాదు ఇక ఇంకొక ఏదో సాధ్యం ఇంకొకటి ఏదో సాధ్యము క్రికెట్ టీమును కొనుక్కుంటే మనకి సుఖం కలుగుతుంది క్రికెట్ టీము సాధ్యం అవుతుంది ఓ టీమును కొంటాడు ఆ టీమును కొన్నాక వాడికి తెలుస్తుంది అది కాదు సాధ్యమని మరి ఏది సాధ్యము ఆ టీము నెగ్గడము సాధ్యం వాడు నెగ్గకపోతే వీడు క్రికెట్ టీము కొన్నది సాధ్యం మాట అలాగ చెబితే పెద్ద బరువు కూర్చోదు క్రికెట్ టీములు కొన్న వాళ్ళందరూ కూడా పిండి మొగ్గులు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇది పరీక్ష ఇప్పుడు నేను పరీక్ష చేశా పరీక్ష లోకాన్ని స్వర్గలోకాన్ని అగ్నిష్టమం చేసి స్వర్గలోకాన్ని సంపాదించున్నాడు ఏమవుతుంది ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోగానే వీడిని భూలోకానికి పంపించేస్తారు వీరు నేను వెళ్ళను అని పేచీపెడతారు అష్ట ఏయాతి అనే చక్రవర్తి నేను వెళ్ళను అని పేచిపెట్టాడు పేచిపెడితే ఆ పేచిపెట్టడం ఎలాంటిదంటే బస్సు ఎక్కుతారు పిల్లలు తీరా బస్సు స్టేషన్కి వచ్చాక మేము బస్సు దిగము అని పేచిపెట్టినట్టుగా అలా పేచిపెడతాడు ఏయాతి చక్రవర్తి అప్పుడు ఇంద్రుడు వాళ్ళ నా దేవతలను ఎవరన్నా పెంచారా వీళ్ళు చూసేంద్రా ఎవరు వెళ్ళందని పేచిపెడతాను చూసేయండి నేను ఇప్పుడు మొట్టు మొట్టి తూసేయంటారు అప్పుడు ముసలంతో మొట్టు మొత్తి విన్ని చూసేస్తాడు అప్పుడు మళ్ళీ భూలోకంలో పడతాడు అంటే అర్థం ఏమిటి స్వర్గలోకము కూడా ఏడా చేరుకున్నాక అది కూడా సాధ్యము కాదు సాధ్యము మరొకటి ఉన్నది అనే అనుభవం కలుగుతుంది అమెరికాలో వెళ్తాడు దేశాది సంపాదించి అమెరికా వెళ్తాడు అమెరికా అంటే అది స్వర్గమే స్వర్గానికి పర్యాయ అమెరికా స్వర్గంలో దేవతలు వైపు తెల్లగా ఉంటారు అమెరికాలో కూడా జనులు తెల్లగా ఉంటారు కాబట్టి స్వర్గానికి పర్యాయ తర్వాత స్వర్గలోకము విశాలంగా ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు విశాలం అవుతుంది సో స్వర్గలోకం విశాలం అది ఎనిమిదో అధ్యాయంలో అంటాడు అమెరికా చాలా విశాలంగా ఉంటుంది భారతదేశం నుంచి వెళ్ళిన వాడికి అబ్బో ఇక్కడంతా ఇరుకు అక్కడ విశాలంగా ఉంటుంది ఎటు చూసినా విశాలమే ఇదే స్వర్గలో నేను అన్నాను ఇదే స్వర్గలోకం ఉండే అన్నా అంటే నీకెలా తెలుసు విశాలంగా ఉంది కదా తీరా అమెరికా వెళ్ళాక ఎప్పుడు ఇండియా వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటాడు కాబట్టి ఈ మీమాంస నేను పరీక్ష చేశాను ఈ పరీక్ష చేసి నేను ఒక కంక్లూషన్ ఇస్తాను మీరు గమనించండి పరీక్ష లోకాన్ కర్మచితాన్ నేనిప్పుడు దాని నుంచి ఒక నిష్కర్ష కంక్లూషన్ డ్రా చేసుకున్నా చేయచ్చా ఓకే ఆ కంక్లూషన్ ఏమిటంటే నాస్థ్యకృత కృతే జనరలైజేషన్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జనరలైజేషన్స్ మోస్ట్ సబ్లైన్ జనరలైజేషన్ అంటే మానవ జీవితాన్ని గురించి ఒక కామెంట్ మొత్తం ప్రతి మానవుడికి దేశ సంబంధం లేకుండా సకల దేశముల మానవులకు సకల కాలముల మానవులకు అన్వయించేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ ద యూనివర్సల్ లా అంటారు న్యూటన్ మహాశయుడు ప్రతి పదార్థము బరువు బరువు అటువంటి మరి యొక్క పదార్థమును ఆకర్షించును ఆ పదార్థం భూలోకం మార్స్ గ్రహం మీద ఉన్నా జూపిటర్ గ్రహం మీద ఉన్నా ఎక్కడున్నా సరే ప్రతి పదార్థము ఇంకొక పదార్థమును ఆకర్షించు దాన్ని లా అంటారు సిద్ధాంతము ఆ సిద్ధాంతానికి అపవాదాలు ఉండవు ఎక్సెప్షన్స్ ఉండవు ప్రతి ప్రతిదీ ఇంకొక దాన్ని ఉంటుంది బిట్వీన్ ఎనీ టూ బాడీస్ వెరీస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ అదేవిధంగా అటువంటి ఒక లా దీన్ని లా ఆఫ్ వేదాంత అంట వేదాంతంలో లాస్సే ఉంటాయి ఆ లా ఏమిటంటే కర్మ చేత సాధ్యము ఒక సాధ్యమును కోరి కర్మను చేస్తాం కదా కర్మ చేత పొందబడే సాధ్యము మనిషిని కృతార్థుని చేయలేదు అబో చాలా గొప్ప నిష్కర్ష కృతేన అకృత నాస్తి అకృత అంటే మోక్ష అంటే పరిపూర్ణత కృతకృత్యత కృతార్థత అంటే ఎలా ఉండాలి కృతార్థత అంటే ఎలా ఉండాలి ఇక నేను చేసి సంపాదించవలసినది చేసి పొందవలసినది ఏదీ లేదు అని వీడు చెప్పగలగాలి పైకి చెప్పడం కాదు పాయింట్ అనే అనుభవం కలగాలి ఐమ్ ఫుల్ఫిల్డ్ వాడు అలా చెప్పగలగాలి కాబట్టి భోజనం పెట్టారనుకోండి పప్పు పూడ రెండు పూటలు పప్పు పులుసు పచ్చడి తెలుగు గాజెలు గూలెలు వేసి కడుపు భోజనం పెట్టేసిన తర్వాత గులాబ్ జాము ఐస్ క్రీమ్ మిక్స్ చేసి ఇచ్చారనుకోండి ఇంకా నా వల్ల కాదురా బాబు నేను తినలేనంటే అలా మీరు అలా అన్నానికి వీల్లేదు ఈ గులాబ్ జాము ఐస్ క్రీమును కొద్దిగా జిలాబీ ఈ మూడు మీరు తీసేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అంటే సరే కానివ్వండి ఇంక మీరు తప్పదని చెప్పేసి ఆ మూడు కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెం మూడు కూడా తీసుకున్న తర్వాత ఇంకొంచెం జిలాబీ ఇంకో కొడతా పట్టుకుని ఇంకా మాట్లాడేవాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే ఐఎమ్ ఫుల్ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ అంటే అర్థం ఏంటి మై కమ్మీస్ ఫుల్లీ ఫిల్డ్ అది ఫుల్ఫిల్డ్ ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పగలుగుతున్నాడు కదా అని చెప్పగలుగుతున్నాడు కదా మీరు అలా చెప్పాలి ఇలాగా ఒక సాధనని అనుష్ఠించి ఒక సాధ్యాన్ని చేజిక్కించుకుని ఐఆమ్ ఫుల్ఫిల్డ్ అని చెప్పాలి చెప్పగలడా మనిషి అన్నవాడు చెప్పగలడా నో నాస్ అది వాడు పరీక్ష చేసి తెలుసుకున్నాడు అయితే మరి ఇంకేం చేయాలి ఇప్పుడు మనిషి జీవితంలో వాడికి తెలుసున్నది కర్మయే ఇంకేమి తెలుసు విదన్నో ఎనిథింగ్ ఎల్స్ ఈ ఓన్లీ నోస్ అబౌట్ కర్మ ఆ కర్మ చేసుకుంటూ ఐదో ఏట మొదలు పెట్టాడు నాలుగో ఏట మొదలు పెట్టాడు కర్మ యాభై వచ్చేసాయి జీవితం కూడా కర్మతో నింపి నింపి నింపి సాధ్యములను సంపాదించి సంపాదించి సంపాదించి అప్పుడు ఈ నిర్ణయానికి వస్తాడు ఏమని పరివెత్తి చేరే లక్ష్యం కూడా మనల్ని కృతార్థులను చేయలేదు అనే ఒక నిర్ణయానికి వస్తారు ఇంకా మరి ఏం చేయాలి ఇప్పుడు జీవితంలో మనిషి జీవితంలో కర్మ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కర్మ అంటే ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ ఉన్నంత సేపు తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ పోతే మానేస్తుంది తప్ప ఎలక్ట్రిసిటీ ఉన్నంత సేపు తిరుగుతూనే ఉంటుంది అలాగే ఈ దేహంలో ప్రాణశక్తి ఉన్నంత వరకు చేతులు కాళ్ళు వాక్కు ఈ కర్మేంద్రియాలు పని చేస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు మన నిర్ణయమేటి నిశ్చయమైన నిష్కర్ష సంషమేవి కర్మ వలన కృతార్థత లేదు కాబట్టి కర్మ వలన సుప్రత లేదు అంటే కర్మలను చిట్టినట్టు అది కాదు కర్మలను చిట్టినట్టు కాదు కర్మలు సాధించి పెట్టిందేమో సాధించి పెడతాయి ఐదో తరగతి ఐదో ఐదో ఉన్న పిల్లవాడు వాడు స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి అవన్నీ వాటికి ఉండే స్థానం వాటికి మనం వాటిని నిందించట్లేదు మనం ఏమంటున్నామంటే పరీక్ష చేసి ఒక నిష్కర్షకొచ్చాం ఏమనంటే ఈ కర్మల వలన జీవితము కృతార్థమవుతా అనేది సంభవము కాదు ఇట్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ బై వర్చ్యూ కర్మ ఆ కర్మ లౌకిక కర్మ కావచ్చు యజ్ఞే యాగాది వైదిక కర్మ కావచ్చు దాన ధర్మాలు కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు మీరు ఎన్నైనా దానాలు ధర్మాలు చేయటం మీకు ఆ పూర్ణత్వము దాన ధర్మాల వలన రాదు మీరు ఒక వేదం కాదు నాలుగు వేదాలు వల్లించిన ఆ పూర్ణత్వము రాదు మీరు ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసిన నా వేదైంది నా యజ్ఞైన మీకు ఆ పూర్ణత్వము సిద్ధించదు మీరు కర్మ వలన మీకు సిద్ధించి సిద్ధిస్తాయి కర్మతో సిద్ధించి సిద్ధిస్తాయి కానీ పూర్ణత్వము కర్మ వలన సిద్ధించదు ఇప్పుడు డబ్బు మీకు ఏమి తీసుకొస్తుంది పర్చేసింగ్ పవర్ ని మీ చేతిలో పెడుతుంది సుఖశాంతులను డబ్బు ఇస్తుంది అని మీరు అనుకుంటే మీరు ఒక పెద్ద ప్రజ్ఞాపదార్థాన్ని చేశారని అర్థం విద్య విద్య అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ సిక్కింగ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అక్కడే మీరు దోషాన్ని ఆచరిస్తే దానివల్ల చాలా దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది డబ్బు మూటగట్టి సుఖశాంతులను మనిషి పొందలేడు మరి ఇంకా డబ్బు మూట కట్టెందుకు అయితే కొన్ని డబ్బు అంతా తీసుకొని రోడ్డు మీద పారాయణ అలా కాదు డబ్బుకి పర్చేసింగ్ పవర్ ఉంటుంది ఆ పర్చేసింగ్ పవర్ ఉపయోగపడుతుంది గెట్ పవర్ యు గెట్ మనీ యు అండర్స్టాండ్ దట్ మచ్ ఐ వాంట్ సమ్ పర్చేసింగ్ పవర్ అందుకే అసలు మీరు నోటు మీద రాస్తారు ఏమని రాస్తారంటే అది రాసి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడతాడు కింద ఏమని ఐఎస్ షూర్ The worth of the root is foiled to this night. And he was a kind of Sandakam Bhattata. Something of that, I say, is Sandakam Bhattata. Antegani, I assure, whosoever possesses this note, will get Sukha and Shanti. And I'll be a government Sandakam Bhattata. Dushkwal, Prasanna Dushkwal. And with what Emla said of Dushkwal. Prasanta Mula Bhinjava. Amatya Karthida and Prasanna Dushkwal. And the guy, he told me not like that. గరూండాకి వెళ్లి టిఫిన్ చేసి కాఫీ కాగి బయటపడచ్చు దట్ మంచి సత్యం అంటే గానీ ఇలాంటి వంద కాగితాలు కట్టబెట్టుకుంటే నేను కొంత పతాను అంటే మూర్ఖత్వం ఎనివే ద పాయింట్ ఈస్ నాస్ కర్మ చేరాలి మానవ జీవితాన్ని పొందినందు ప్రాణత్యాగం చేసే లోపల తన పూర్ణత్వాన్ని తాను ఆవిష్కరించుకొని తీరాలి దాంట్లో ఛాయిస్ ఏమీ లేదు నేను పోతే ఆవిష్కరించుకోకపోతే ఏమవుతుందని మీరు అడుగుతారేమో గుండెలు అవిసి రోజుస్తూ ప్రాణాలని విడిచిపెడతాడు అయ్యో నా కూతురు నా కొడుకు నా డబ్బు నా ఇల్లు నా వాకి ఏడుస్తూ ప్రాణాలని విడిచిపెడతాడు సో దేర్ నో చాయిస్ నేను నా స్వరూపాన్ని ఆవిష్కరించుకుని చేరవలసినదే పరీక్ష చేయాలి అప్పుడు ఇలా పరీక్ష చేస్తే ఏమవుతుందండి నిర్వేద మాయా ఒక పెద్ద వినక్తి ఏమిటో ఇంత డబ్బు సంపాదించాం ఈ డబ్బు వల్ల పూర్ణత్వం మనకు దొరకట్లేదు ఈ డబ్బు వల్ల మనకున్న భయము అభద్రత ఇన్సెక్యూరిటీ పోటం లేదు ఇంత డబ్బు పోబెట్టినా కూడా ఇంకా అభద్రతతో భయంతో బతుకుతున్నా ఇంత డబ్బు పోగెట్టినా కూడా నాకు సుఖము శాంతి లేదు ఈ డబ్బు మీద నాకు విరక్తి పుట్టింది అనే అనాలాక్కర్లేదా మనిషి అనాల్ అయితే ఇక్కడ నేను డబ్బు అన్నది దృష్టాంతంగా చెప్పాను ఇక్కడ దాష్టాంతికమేమంటే నాశ్యకృతకృతైన ఈ కర్మలను చేసి వాటి ద్వారా నేను కృతార్థులను కాగలను అనేది భ్రమమాత్రమే అంటే అర్థం కర్మలను మానేస్తాడని కాదు ఈ జ్ఞానం కలిగాక యోగ్యమైన కర్మలను చేసుకుంటాడు ఆవశ్యకమైన కర్మలను చేసుకుంటాడు ఇన్ ది ఆఫ్ దిస్ వెస్టమ్ ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఏ ఏ కర్మలు ఆవశ్యకము కాదు అని వీటిని దర్శిస్తాడో వాటిని మానేస్తాడు ఫాలోస్ ఆటోమేటికల్ చేసే కర్మలేమో ఉంటాయి వాటి స్థానంలో ఉంటాయి ఇప్పుడు మరి ఇంకేం చేయాలి కర్మల వల్ల పరిపూర్ణత లేదు ధర్మలు అంటే దాన ధర్మాలు తీర్థయాత్రలు వీటి వల్ల పరిపూర్ణత లేదు గణపతి యాభై సార్లు వెళ్ళొచ్చేస్తే పరిపూర్ణత వస్తుంది రాదు నూట ఎనిమిది అభిషేకాలు నూట కళ్యాణాలు చేస్తే పరిపూర్ణత రాదు నూట జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చేస్తే పరిపూర్ణత వస్తున్నా రాదు ఇంకెంతకంటే పరుషంగా నేను చెప్పలే ధర్మం వల్ల పరిపూర్ణత రాదు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనిషికి కర్మ వల్ల పరిపూర్ణత రావాలి ఒకవేళ రాదు అని నిశ్చయం అయిపోతే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ అదేమంటే జ్ఞానం ఎందుకంటే మనిషికి పరమేశ్వరుడు కర్మశక్తినిచ్చాడు క్రియాశక్తిని ఇచ్చాడు దానివల్ల వీడికి పరిపూర్ణత లభించదని నిశ్చయమైపోయింది ఇంకొక శక్తిని కూడా ఈశ్వరుడు మనకిచ్చాడు దాని పేరు విజ్ఞాన శక్తి మనం మనం ఏదైనా చేయగలుగుతాము ఏదైనా తెలుసుకోగలుగుతాము చేయగలిగేదంతా చేసాము పూర్ణత్వం సిద్ధించదు ఇంకా మిగిలిన ఆప్షన్ ఏమిటంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పనిచేస్తారా తెలంగాణ అసెంబ్లీకి పనిచేస్తారా అంటే మేము మధ్యప్రదేశ్కి పనిచేస్తామంటే ఆప్షన్ ఉండదు ఇదేనా ఒకటే అదేనా ఒకటే ఆప్షన్ ఉంటుంది సో జ్ఞానము అనే ఇంకొక ఆప్షన్ మాత్రమే మిగిలి ఉంటుంది తద్విజ్ఞానా అకృతంటే అకృత ఆ పరిపూర్ణత్వము కేవలము విజ్ఞానం వల్ల మనకి సిద్ధిస్తుంది అని వీడు అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకున్నారంటనే వాడు శిష్యుడవుతాడు శిష్యుడు అంటే బోధించట వాడు అనుశాసనము అంటే బోధించడము దానికి తగ్గవాడు నేను సంస్కృత భాషను ఆ సంస్కృత భాషను వ్యాకరణాన్ని నేను తెలుసుకోవాలి అనుకోగానే వాడు వ్యాకరణ శిష్యుడవుతాడు నేను కాళిదాసు మహాకవి యొక్క రచనలను ఆ కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి అని అనుకోగానే వాడు సాహిత్య శిష్యుడు అవుతాడు అలాగే ఇక్కడ నేను ఆత్మస్వరూపమును అరయ్యవల్లను ఆ సత్యతత్వమును తెలియవలను అనేటువంటి ఆకాంక్ష కలుగుతుంది ఎప్పుడైతే కర్మల వలన పరిపూర్ణత్వము లేదో జ్ఞానము వలన మాత్రమే పరిపూర్ణత గలదు ఏ జ్ఞానము సద్విజ్ఞానం ఆ పరమాత్మ యొక్క జ్ఞానమే ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అనే తర్వాత తెలుస్తుంది ఆ జ్ఞానము మాత్రమే నన్ను కృపార్పుగాను కృపార్పుని చేయగలదు అని విశ్చయించుకుని ఇప్పుడు వీడి మూమెంట్ డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అనుకుంటాడు అనుకోండి దర్శనం చేసుకుని రావాలనుకుంటే మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఏదో రిజర్వేషన్స్ లెటర్స్ రికమెండేషన్ లెటర్స్ వేవి పైద వీలు ఇవేవి ఉంటాయి ఏవో వ్యూల్లో నిలబడ్డాలో ఇలా ఉంటుంది ఆ మూవ్మెంట్ ఆ డైనమిక్స్ చదువు రకంగా ఉంటుంది సరే ఇక్కడ డైనమిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ డైనమిక్స్ ఎలా ఉంటుంది సహా గురుమేవ అధికెచ్చే అదిగో ఆ గురువు శబ్దం దగ్గరికి వచ్చాను ఇది గురు శబ్దం యొక్క సందర్భం కాంటెక్స్ట్ ఇది ఈ కాంటెక్స్ట్ ఏమి సందర్భం లేకుండా ఏదో గురు పూజ కాబట్టి వెళ్ళి రెండు దండాలు పెట్టేసి వచ్చేస్తే మామూలుగా దేవుడికి దండం పెట్టి గురువు గారికి కూడా దండం పెట్టేసి వచ్చేస్తే గురువు చెప్పింది మనకి మళ్ళీ పనికి రాదు ఆ పేసీలో పడద్దు గురువు గారికి దండం పెట్టి వచ్చేయటం ఆయన ఏదైనా పనులు బలం వస్తే తీసుకుంటారు లైక్ విగ్రహం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎలా తీర్చేస్తారు వెళ్లేసి పాదాలకు దండం పెట్టేసి అభిషేకం చేసేసి లేదా నైవేద్యం పెట్టేసి మీరు లేచారు అలాగే గురువు గారికి కూడా వెళ్లేసి పాదాలకు దండం పెట్టేసి ఆయన నెట్టి పువ్వులు వేసి ఆయన కూడా రెండు ఫలాలు ఇచ్చేసి లేచి చక్కపోవడం దీన్ని తంతు ఈ తంతు అనే మాట సంస్కృతంలో తంత్రము ప్రకృతి తంతు వికృతి ఎప్పుడైనా ఇలాంటి ఈ సద్దు వల్ల అదే మళ్ళీ కర్మ అయింది కదా అది యు హోల్ గురు కాన్సెప్ట్ ఇన్ మోర్ కర్మ గురువు టెంపుల్ కట్టంట్రా మొదలెట్టారు అనుకోండి యు హిఫీటెడ్ ది బేసిక్ మిషన్ ఆఫ్ గురు ఇట్స్ ఇంకా గురువు అన్న తర్వాత ఇంకా కర్మకి చూడలేదు కర్మ బికమ్స్ ఆనుషంగికం అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే పుస్తకం పట్టుకుని నడిచి వెళ్ళాలి కదా ఆ పట్టుకోవడం కర్మ కదా నడవడం కర్మ కదా అని అలా మొదలు పెట్టకూడదు అది ఆర్గ్యుమెంట్ అది ఇనాడ్జి ఆర్గ్యుమెంట్ సెకండరీగా ఉంటాయి గురువు ఇంకా మిగిలింది ఏముంది విజ్ఞానము తద్ విజ్ఞానార్థం సహ సహ అంటే మానవుడు గురుమేవ అభిగచ్చేవా గురు ఏవ అభిగచ్చే ఇక్కడ ఏవ సావధారణం వాక్యం సర్వం వాక్యం సావధారణం సహా గురు ఏవ అభిగచ్చేదంటే సహా ఏవ గురు అభిగచ్చేది అటువంటి జిజ్ఞాస ఆ విజ్ఞానము మీద కృష్ణ పలవాడు మాత్రమే గురువు దగ్గరికి వెళ్ళాలి మీకు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనే ఉత్సాహం లేనప్పుడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళవేందుకు ఆయన ముఖం చూసొస్తారా ఏమన్నా సర్వలో ఉపయోగమండి సహా ఏవ గురు అభిగచ్చే సహా గురుమేవ అభిగచ్చే అంటే అర్థమేంటి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఒక ఆయన ఎరుగుడు నేను ప్రాక్టికల్ గా ఆయన ప్రొఫెసర్ ఆఫ్ కిక్సిటీ ఆ నాకు పరిచయం అయ్యారు న్యూ జెర్సీ న్యూయార్క్ న్యూ జెర్సీ సిటీలో ఉండేవారు న్యూయార్క్ లో ఉండేవారు ఆ నదికి ఇవతల జెర్సీ సిటీ అవతల న్యూయార్క్ ఆ జెర్సీ సిటీలో ఆయన మంచి ప్రొఫెసర్ గొప్ప ప్రొఫెసర్ మన ఇండియన్ ఆయన కనిపించింది ఈ డబ్బులు ఈ ఈ లౌకికమైనటువంటి సంపదలు సన్మానాలు కీర్తి ప్రతిష్టలు వీటి పరిపూర్ణత మనకి లేదు మనం పరిపూర్ణత కోసం ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నట్ హిస్ ట్రావెల్డ్ హీస్ గవర్నమెంట్ త్రూ ది రైట్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ జీవితాన్ని ఎగ్జామిన్ చేసి ఆ సంక్లోషన్ కుచ్చారు ఇంకా ఒక్కరిగా పనిచేస్తూ ఉంటారు సంక్లోషన్కి వచ్చారు కదా అని ఇల్లు వరకు వదిలిపెట్టినక్కర్లేదు వదిలిపెట్టరు పెట్టనక్కర్లేదు ఇక్కడ సంక్లోషన్కి వచ్చి ఆత్మ జ్ఞానమే మన మోక్షాన్ని కలిగిస్తుంది అని నిశ్చయానికి వచ్చారు ఆయన నిశ్చయానికి వచ్చి ఏం వెంటనే ఈ వెంటే బుక్ స్టాల్ ఈ వేదాంతా బుక్స్ అవైలబుల్ అయ్యే బుక్ స్టాల్ వెళ్లి ఒక ఐదారు ప్రశ్నాలు కొనుక్కుని తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉపనిషత్ ట్రాన్స్లేషన్స్ కొనుక్కుని తెచ్చుకున్నారు ఇంకా వాటిని బాగా అధ్యయనం చేయడం ప్రారంభించారు ఒకసారి కదా ఆయన అధ్యయనం చేసి ఈ ఆల్మోస్ట్ దానికి ఎంత టెర్మినాలజీ అంతా బుద్ధికి వచ్చేసింది ఆయన ఆయన నన్నోసారి కలిశారు కలిసి నాకు ఇదంతా తెలుసు నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు నేను ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నన్ను ఇంకా ఆపండి ప్రశ్నలు ఇవేమి తెలియదు కావు మీరు వచ్చి క్లాస్ లో కూర్చోండి అని చెప్పారు నేను క్లాస్ కు వెళుతున్నాను క్లాస్ లో గుర్తున్నాను ఆయన క్లాస్ లో కూర్చున్నాను క్లాస్ అయిన తర్వాత మాట నేను గత నాలుగు ఐదేళ్ల నుంచి వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నానండి చాలా స్టడీ చేసేస్తున్నాను అన్ని స్టాండర్డ్ బుక్స్ అన్ని కూడా నేను భగవద్గీతపై గంభీరానంద బ్రహ్మ సూత్రంపై అన్ని స్టాండర్డ్ ట్రాన్స్లేషన్స్ సరగా స్టడీ చేశాను కానీ నాకు ఆ విజన్ ఈ క్లాసులో గంటసేపు కూర్చున్నప్పుడు వచ్చిన ద ఫీలింగ్ ఆఫ్ నోయింగ్ ఐ గాట్ సంథింగ్ అనే ఫీలింగ్ ఐదేళ్లలో నాకు రాలేదు అని చెప్పాడు ఇది అక్కడ ఎవరు పాధం చెప్పారు అన్నది కాదు పాయింట్ కాబట్టి గురుమేవ అభిగచ్చేది పేపర్ బ్యాగ్ సహా విజ్ఞానార్థం పేపర్ బ్యాగ్ స్వీకృత్య అని కాకుండా ఉంటాయి పుస్తకాలు ఒక సుఖాలు కొనుక్కోచ్చి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని పుస్తకం ఉండే ఉంటుంది తప్పనిసరిగా అలాంటి డజన్ పుస్తకాలు కొనుక్కొచ్చి వాటి అన్నిటినీ చదివేసి వాటిని తన్నులతో గీతలు తీసేసి నోట్స్ వ్రాసేసి అంతా మీరు గడబడి చేసిన టైం తప్ప మీకు తత్వం ఇంకా తెలియకుండా మిగిలిపోతుంది ఈ ఇదంతా ఏం చెప్పానంటే గురుమేవ అభిపత్ అంటే ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన మీకు మార్గదర్శనం చేస్తాడు దట్ ఈస్ హౌ యుస్త ఆచార్యుడి దగ్గరికి వెళ్లి శ్రవణం చేసి ఆ శ్రవణాన్ని మన నిరుధ్యాసనములతో జోడించినట్లయితే మీకు దాని సుగమగుము గురుమేవ అభిగచ్చే దేవాని అభిగచ్చే దగ్గర కూడా పెట్టచ్చు అభిగచ్చేదేవ అంటే గురువు వద్దకు వెళ్ళడం తప్ప ఇంకొక ఉపాయము లేదు సమిత్పానికి అంటే గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక పద్ధతిని అవలంబించాలి గురువు గారు కూరగాయలు కొనుక్కుందుకు వెళ్తూంటే దానికి అర్థంగా ఆయన్ని ఎండలో నిలబెట్టేసి ఆత్మంటేవతో చెప్పండి ఆయన పట్టుకుని అలాగే కూరగాయలు కొడుకుందుకు వెళ్తే ఆత్మంటే ఏం చూస్తారు కదా సందర్భం చూడాలి సందర్భం సో రోజు నేను క్లాస్ ఏదో చెప్తాను వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ కి అలిసిపోయి ఉన్నా అలా స్టేజ్ దిగ్రీ ఇంకా ఇంకా నవ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ ఫుడ్ గోదే ఇంటికి వెళ్ళి కొద్దిగా ఫుడ్ తీసుకుని కొంత రిలాక్స్ అయ్యి సందర్భం అప్పుడు ఒక యంగ్ మ్యాన్ నా దగ్గర వచ్చారు ఏ స్వామి ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ఆత్మా అని అనిపిచ్చారు సో అలా ఉండకు దట్ ఈస్ నాట్ ది వే అప్పుడు నేను ఆత్మ అంటే ఏం చెప్తాను ఏమయ్య ఈవేళ సాయంకాలం రాసైంది కదా రేపు మళ్ళీ సాయంకాలం రా నేను మీతో మాట్లాడుతాను టుమారో ఐఎమ్ నాట్ ఫ్రీ సో అలాగే దాని బిజినెస్ లైఫ్ ప్రాధునిక కాలంలో శాన్ ఫ్రాన్సిస్ కో దృష్టాంతం లేదు అక్కడ సిలికాన్ వ్యాలీ అంటే అలాగే ఉంటుంది వెరీ అప్ ది పాయింట్ అండ్ వెరీ బిజినెస్ లైఫ్ సో అలాగా ఈ సందర్భంలో అలా వర్క్అవుట్ కాదు సమిత్పాణి అంటే గురువు గారి సమయం చూసి సందర్భం చూసి ఆయన దగ్గర బ్రేక్ఫాస్ట్ అది చేసి చేసి కానీ కాఫీ ఏదో తాగి కూర్చున్నప్పుడు ఆ పుస్తకం ఒకటి చెప్పబట్టుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చుని చదువుకుని ఆ సందర్భానుసారంగా పోవాలి సమిత్పాణి అయితే గురువు అనగానే వరు ఎవరు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు గురువుగా ఉన్నారు ఆయన మహిమలే మహిమలు మహిమలే మహిమలు మహిమలే మహిమలు ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన తెలుగు మనకు ఏ నాడైతే హిందూ సమాజము ఈ మహిమలనే నాన్సెన్స్ నిదిలిపెట్టేస్తుందో అప్పుడే మళ్ళీ హిందూ సమాజానికి పునరుత్సానము ఉన్నది అంతవరకు హిందూ సమాజానికి పునరుత్సానం లేదు ఈ మహిమల గురువులకు దూరం వంద మహిళ దూరం నుంచి దనం దండం పెట్ట బట్ ప్ర డిస్టెన్స్ ఎందుకంటే మీరు దగ్గరికి వెళ్ళారనుకోండి ఏదో టైమ్ వేస్టో